కీర్తన సంఖ్య మూడు వందల తొంభై ఏడు ఇదే చిక్కితివికవెందుబోయెదవు ఉదిరి తొలగరాదోహో నీవు జీవులలోపలచలగేటి మూర్తివి దేవతలకు పరదేవుడవు కైవల్యమునకు కలుకు బ్రహ్మవవు ఆవలిపరమునకర్ధమవు కనకర్మమునకు గలిగిన ఫలమవు మనసులోనికి ని మాయవు తని అని చదువుకు దాచిన ధనమవు మునుప జగములకు మూలమవు వలసిన వారికి వర్ణించు రూపవు సులభులకు సంసార సుఖమవు అలరిన దాసుల మగుమాకైతే కలిగిన శ్రీవేంకటపతివీ కలిగిన శ్రీవేంకటపతివీ